పరిశుద్ధ దేవ మా ప్రియ పర్లో కుప్తండి నీకెంతో వన్నాలేసయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపక్షి వందాలేసయ్య నీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తాం సమస్త ఘనత మహిమే చెల్లిస్తామైనా మధ్య కనసంలో మీ సంతమైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బాధపరచండి మారుదేలా సరిజైన ప్రభావ వాళ్ళు ఇంకేమో నాయసర ఉంటే ప్రభావం వాటి నుంచి మా ప్రజలు లైక్ చేయండి దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలా ప్రభావం కనికం మీ కృపలో మీరు జీవించాల ప్రభావం యథార్థతో పరిశుభ్రతో ప్రభావం తయారు చేయలేముందుకనే భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డగా తయారు చేయలేదు కృప నూతన అభిషేకాలు ఇచ్చేయండి మా సౌవిధ్య సంత తలములు కొట్టివేండి అయినా మీ తలంపులతో మీ ధ్యానం చేతులు నింపండి పాటలదారు మహిపొందని వాకింగ్ ద్వారా మాట్లాడండి ప్రభావం త్వరగా ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీరే మహిం పొందమని దేశ క్రీస్తు పరిశుభ్ర ప్రార్థన పొంది ఆమె సార్ reemamayaa esu prabhuwa ninne stutintenu prabhuwa ninne stutintenu prabhuwa reemamayaa esu prabhuwa ninne stutintenu prabhuwa ninne stutintenu prabhuwa అనుదినము అనుక్షము నిమ్ స్ంతు ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా ప్రేమ మయ ప్రభువా నిమ్ స్ంతును ప్రభువా ే యోగ్యతి నన్ను నీ ప్రేమతో ప్రభువాగ్యతేని నన్ను నీ ప్రేమతో పిలచావు ప్రభువా నన్నో ప్రేమించి నావు నన్నగా ప్రేమీచి నా మీ ప్రాణమే చావునా ప్రాణమే చావునాకై ప్రేమ మయ ప్రభువా నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తును ప్రభువా టనీ గు నా హృదయాని తో ప్రభువా ఎదవా కిటనీ గుణిల చేదయాన్ని తట్ట ప్రభువా హృదయం గణములోకి అరుదించినావు హృదయంగలములకి అృదించి నాకే నాకింతు ఆనందే ప్రేమ మేసు ప్రభువా నిన్నే స్తు ప్రభువా నిన్నే స్తు బ్రభువా శోదనలు నను చూటుకొనినా ఆవేదనలు నను అములుకొనినా శోదనలు నను చూటుకొనినా ఆవేదనలు నను అములుకొనినా శోదన ఆరోదన ఆవేదనలలో శోదన ఆరోదన ఆవేదనలలో నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తును ప్రభువా ప్రేమ మయూ ప్రభువా నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తును ప్రభువా అల్లి అప్పుడు నోడమ్మా నీతి సూర్యుడాయసు ప్రాణనాదుడా రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హెలూయా ఎన్నాడైనా నన్ను పోయావా నీతి సూర్యుడాసు ప్రాణనాదుడా రావయ్యా ఎన్నాడైనా నిన్ను మరిచిపోయాడా హూయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా శరణంచు నిన్ను వేడా కరములెత్తి నిన్ను పిలువా శరణ టంచు నిన్ను వేడా కరములెత్తి నిన్ను పిలువ పరమ తండ్రి నన్ను చేరవచ్చావా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హలో ఎన్నాడైన నన్ను పోయావా అల్లు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా వేల్పులలోనే గనుడా పదివేలలో అతి ప్రియుడా వేల్పులలోనే గనుడా పదివేల అతి ప్రియుడా కృపా సత్య సంపూర్ణోడా సర్వశక్తి సంపన్నోడా కృపా సత్య సంపూర్ణోడా సర్వశక్తి సంపన్నోడా పరమతండ్రి నన్ను చేరా వచ్చావా నినా నేడు ఏ ఖరీతిగా ఉన్నావా హెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హూయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా నీతి సూర్యుడాసు ప్రాణనాదుడ రావయ్యా నిన్న నేడు ఏ ఖరీదిగా ఉన్నావా హెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హెలూయా నిన్న నేడు ఏ ఖరీదిగా ఉన్నావా హూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా అలెలుయా థ్యాంక్ యూ శక్తి చేతాదూ బలముతో నిధి ఖాదేను నాత్మద్వారా వినిచేతునని ఏ సై అసల విచను నాత్మద్వారా వినిచేతునని ఏ సై అసల విచను శక్తి చేతకాదను నిన్నటినం మనం కొన్ని వాక్యాలు చూసినాం ఈ రోజు కొంత ఇదే అధ్యాయాన్ని చూసుకుందాము ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ప్రార్థనా పూర్వకంగా పర్శు పరశుద్ధి వేవా వదనాలైనా ఇస్రాయలీల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు ప్రవ్వా అయినా కొంతకాలం నుంచి ప్రభు యొక్క ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా ఈ విధాని ఏ కామెంటరీ సార్లు కూడా చూపించలేని స్థితిలో ఓ ప్రభా మీర్మ ఇవన్నిటిని బయలుపరిచినందుకు మీకు ఎంతో వందనాలు ఎటువంటి గొప్పతనం మాలో లేకున్నా కానీ ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సత్యాన్వేషణలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు వీటిని గ్రహించడమే కాదు ప్రభా వాటిని ధ్యానించాలా అన్నిట్లో ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ప్రకటన గంధం అధ్యాయంలో ఉన్న ఐక బీస్ట్ గురించి ధ్యానిస్తున్నాం ప్రభా బీస్ట్ అన్న అంశం గురించి ధ్యానిస్తానం ప్రభ ఇది మూడవ భాగం రెండవ భాగం లాగా మేము చూస్తున్నాంనైనా ఇందులో ఏ విధంగా మేము వీటిని అర్థం చేసుకోవాలో చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఇది గొప్ప గొప్ప సేవకులకి అర్థం కాని ఉంటుంది బహుగా చదువుకున్న వాళ్ళకి అర్థంగానే స్థితిలో ఉంటుంది కానీ ఏ జ్ఞానం లేని ఏ చదువులు లేని మాకు వీటన్నిటిని మీరు నేర్పిస్తున్నారు ఎందుకంటే మీ దృష్టిలో ఆ ఉంటుంది ప్రభ ప్రతి ఒక్కరికి బయలుపరిచే గొప్ప దేవుడవునైనా హృదయ పరిస్థితిని గమనించేవాడివి కాబట్టి తండ్రి మాలో ఎటువంటి వేషధరణ అతిశయం లేకుండా యథార్థతతో ప్రభా తంగింపు జీవితం కలిగి అతి విధేతో ప్రభు మీ అందు మీ సన్నిధిలో మేము మెదడు ఓ ప్రభా తను మళ్ళీ మా హుతులను పరిశీలించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభు మేముంటున్న కాలం బహుశ్రమల కాలం మీ యొక్క తనుమల్ అక్కడ బహు సమీపంగా అందుకనే వీటన్నింటినీ మీరు మాకు చూపిస్తున్నారనైనా కాబట్టి త్వరగా వీటిని మేము నేర్చుకోవాలా అనేక ప్రకటించాలి ఎందుకంటే లక్షా నలభై నాలుగు వేల మందికి చిన్న బుద్ధి పని ఒకటే పని ఇతరులకు బోధించాలా ఇతరులకు వాక్యాన్ని చూపించాలా బుద్ధి చూపించాలా ఒక టీచింగ్ విధానం ఎట్లా టీచ్ చేయాలా మనుషులకి అన్న విషయాలు మీరు మాకు కానీ తండ్రి ఈ రోజులలో బోధకులు బహుగా కరువైపోయిన రుప్రభ వీటిని తండ్రి వారి కాలం ముగించిన వృద్ధాప్యంలో కూడా ప్రకటన గ్రంథాన్ని సంఘాలలో ప్రకటించలేని క్రైస్తవ సంఘం ఈ రోజు ఉంది ప్రభా ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా క్రైస్తవ సంఘానికి విరుద్ధంగా ఉందని అక్కడ మనం మేము చూడగలుగుతున్నాం ప్రభా అందుకు ప్రభావాలు దాన్ని గ్రహించలేక ప్రభా ఈ లోకంలో ఎవరికి కూడా ఇది వర్తించదు కేవలం సంఘానికే వర్తిస్తుంది కాబట్టి ఎవరికి వర్తించేది చెప్పలేని స్థితిలో ఉన్నారు ప్రభా మేము మటుకు వీటిని చూడగలుగుతున్నాం కేవలం మీ యొక్క పరిశుధాత్మ నడిపి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం నూతనంగా అనుగ్రించండి వీటిని చూచి అన్నింటిలో ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మృగము అన్న అంశం గురించి మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము రెండో వారంలోకి వచ్చిన మనము ముఖ్యంగా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యయమంతా మృగాలకు సంబంధించింది అయితే మొదటి వచనంలో మనం చూసినాము నిన్నటి దినంలో కూడా ఒక మృగము సముద్రం నుంచి బయటికి రావడం దానికి ఏడు తలలు పది కొంబులు ఉన్నట్లు దాని తర్వాత ఆ కొమ్ములకు పది కిరీటములు ఉన్నట్లు మనం చూస్తున్నాం తర్వాత ఆ తలల మీద ఏమనున్నది మొదటి వచనం చూస్తున్నాం మనం ఒకసారి మొదటి వచనం ఆ తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేను కాబట్టి ఈ పదమూడవ అధ్యాయం అంతా దేవదూషణకు సంబంధించింది మృగానికి సంబంధించిందే కానీ ఈ మృగము దేవదూషణ చేస్తా ఉందన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది నిన్న దినమే నేను చూపించిన దేవదూషణ ఎవరికి వ్యతిరేకంగా చేస్తుందన్నప్పుడు బహుదీర్ఘంగా అక్కడ దేవుడు మనం చూపించాడు ఎవరెవరికి వ్యతిరేకంగా దూషిస్తుంది ఎందుకంటే వాడు దేవరాత్రంలో మన మీద నేరాలు మోపుతాడు దేవుని సన్నిధిలో కాబట్టి వారు దేవదూషణ ఏ రీతిగా చేస్తున్నారు అన్న విషయము ఇక్కడ చెప్పబడుతుంది మనకు మన ప్రభు విషయంలో కూడా వాళ్ళు అతని మీద దూషించినట్లు చూస్తాం ఎవరు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయలు ఆయనని దూషించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు కాయితే ఈ యొక్క మృగము ఏ రీతిగా దూషిస్తుంది అన్న విషయము మనం అక్కడ ఆరవ వచనంలో చూసినాం నేను అధ్యయనంలో కాబట్టి మొదటిది దేవుని దూషించుట రెండవది ఏసుక్రీస్తు నామంని దూషించట మూడవది ఆయన మందిరాన్ని దూషించుట అంటే గొప్ప జనాన్ని మరియు లక్షా నలభై నాలుగు వేల మందిని తర్వాత పర్లోక నివాసులను దూషించుట కాబట్టి ఎన్ని ఉన్నాయంటే అక్కడ మొదటిది దేవదూషణ రెండవది ఆయన నామం మూడవది ఆయన గుడారామం నాలుగవది పర్లోకం పర్లోక వాసదులు మొత్తం నాలుగు కాబట్టి వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ నలు నాలుగుకి సంబంధించిన దూషణకరమైన వాక్యం ఇది కాబట్టి ఇది అధ్యాయమంతా మృగము మరియు దూషించడం అన్న అంశం గురించి చెప్పబడుతుంది అయితే దీన్ని ఎట్లా మనము గ్రహించాలంటే వచనం వెంబడి వచనం పోతే కానీ వీటిని మనం గ్రహించలేము కాబట్టి ఇప్పుడు వచనం వెంబడి వచనం మనము ధ్యానించడానికి ప్రయత్నిస్తా ఉన్నాం దానికి ముందు ఒక క్లూ కూడా నిండాడుదా నేను చూపించిన లేక దీన్ని అర్థం చేసుకోవాలంటే మనుషులకు కొంచెం కష్టమే అయితే యోహాన్ భక్తునికి ఒక దూత దాన్ని విశదీకరించండు లేక ఇంటర్ప్రిటేంటర్ ఇంగ్లీష్ లో ఇంటర్ప్రిటేషన్ అంటే వాక్యాన్ని విక అయితే దూత ఆ వాక్యాన్ని విశదీకరించండు యోహాన్కి అయితే ఇప్పుడు మనము ఆ విశదీకరించడాన్ని విశదీకరించుకోవాలా లేకపోతే అది ఎప్పటికీ అర్థం కాదు ఉదాహరణకి రెండు వేల సంవత్సరాల క్రితము యోహాన్ భక్తునికి అది విశదీకరించినప్పుడు యోహన్ భక్తునికి ఒక లెవెల్ వరకే అర్థమైంది అది కానీ మన కాలంకి వచ్చేటప్పటికీ మనకి ఎట్లా వర్తిస్తుంది అది దాన్ని విశదీకరించినందుకు అంటే ఒక క్లూ మనకి ఇచ్చేడు అంటే ఒక లెవెల్లో ఒక దశలో ఉన్న ఆ దర్శనాన్ని రెండవ దశకి తీసుకుని రెండవ దశ నుంచి ఇప్పుడు మన దశకి రావాలది మూడవ దశ అంటారు కాబట్టి కనిపించిన దర్శనాన్ని విశదీకరించడము దూత పని దూత దాన్ని విశదీకరిస్తే దాన్ని సరిగ్గా మన కాలానికి అర్థం చేసుకోవడానికి మనకి ఆ విశదీకరణ అవసరం అన్నట్టు కాబట్టి విశదీకరణ నుంచి విశదీకరణ లేక ఒక చెప్పబడ్డ వాక్యాన్ని మళ్ళీ తిరిగి విశదీకరించడం అన్నట్టు అట్లా దూత పదిహేడవ అధ్యాయంకి వచ్చేటప్పటికే దాన్ని చెప్తున్నాడు అయితే పదిహేడవ అధ్యాయంలో ఆ తీర్పు ఆరంభంలో ఇవన్నీ ఏంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్నట్టు మొదటి వచనం నుంచి ధ్యానించినాక ఏమవుతుందంటే ఎక్కడికి వస్తాం మనము ఎనిమిదవ వచనంకి వస్తాం ముందు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ది ద అన్నాడు ఎనిమిదవ వచనం చూడండి ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చటకును నాశనంనకు పోవుటకును సిద్ధంగా ఉన్నది ఇది మనం చూసినాము ఆరవ బుర్రలో అగాధ జలం ను అగాధం నుంచి బయటకు వచ్చినాడు వీడు అపోలియన్ అని వాడి పేరు అబదోన్ అని మనము బుర్రల తీర్పులో బహుదీర్ఘంగా ధ్యానించినాం దాన్ని ఒక రెండు మూడు గంటలు కాబట్టి అగాధం నుంచి బయటకు వస్తున్నాడు అగాధ జలం నుండి పైకి వచ్చినకు నాశనం సిద్ధంగా ఉండదు భూనివాసుల్లో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథం ఎవరి పేర్లు బ్రాయపడలేదో వారు ఆ మృగముండేను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదురు ఇందులో జ్ఞానం గల మనసు కనబడను అయితే ఇప్పుడు చూడండి ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అని నేను అడిగిన మన సరే మనకి ఏడు కొండలు అంటే ఆంధ్రలో కూడా ఉంది తిరుపతిలో కూడా ఉన్న ఏడు కొండలు కదా అయితే ఇస్రాయల్ ప్రజలకి కూడా ఏడు కొండలు ఉన్నాయి ప్రకృతి సహజంగా చెప్తున్నా ఈ విషయము ఎరుషులేము మందిరం కట్టబడింది కూడా ఏడు కొండల మీదనే ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటే మనకి ధ్యానించడానికి ఎక్కడ చూసినా ఏడు కొండలు కనిపిస్తూ ఉంటాయి నీకు ప్రపంచాత్మకంగా ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు కాబట్టి ఇవన్నిటిని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక క్లూ ఇస్తాను ఇవన్నీ ఒకటే అంటే ఏ అర్థం చేసుకుంటారు మీరు ఇందులో చూస్తున్న ప్రతి చిహ్నము ఈ ప్రతి చిహ్నము అతకబడితే ఒకటే అంశం అన్నట్టు అది మృగం ఇందులో ఉన్న ప్రతి చిహ్నము మృగాన్నే చూపిస్తా ఉంటది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు కానీ ఆ స్త్రీ దైన్యం కూర్చుంది మృగం మీద కూర్చుంది కదా మృగం ఎక్కడుంది సముద్రం మీద ఉంది సముద్రంలో నుంచి అది కాబట్టి ఇవన్నీ అతికినట్లే ఉంటాయి అన్నట్టు కాబట్టి మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవాలో కాబట్టి ఇక్కడ చూడండి ఆ మృగం కూడా ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు అంటుడు అది అగా నుంచి బయటికి రాబోతుంది అంటున్నాడు మరి పదో వర్షంకి వచ్చేటప్పటికీ ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు మళ్ళీ ఒకడు ఉన్నాడున్నప్పుడు వాడు ఎందుకు రాలేదు ఇంకో ఇంకో లాస్ట్లో ఎందుకు రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం కొంచెం కాలం ఉండవలను ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి చూడండి ఇప్పుడు అర్థం తీసుకున్నారా ఈ క్రూర ఆ ఏడు రాజులతో పాటు ఒకటై ఉన్నాడు అంటే ఇవన్నీ ఒకటే అన్నట్టు ప్రతిదీ కలిసే ఒకటే అన్నట్టు అయితే ఇందాక నేను కొంతసేపు ముందు దీన్ని ధ్యానిస్తున్నాను ఇవన్నీ ఒకటే అయితే ఎట్లా దీన్ని అధిక పెట్టుకోవాలంటే నాకు చిన్నప్పుడు పజల్స్ అన్ని నేర్పించటోళ్ళు స్కూల్స్ వల్ల ఈ రోజుకి కూడా పిల్లలు ఆడుతూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను పజల్స్ ఏంటంటే ఆ స్పోర్ట్స్ షాప్ పోతే ఏదన్నా పజల్స్ ఏమంటే వాడు డబ్బా ఇస్తాడు ఒక అట డబ్బా అందులో అన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు ఉంటాయి రంగుల ముక్కలు ఆ ముక్కలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఉంటుంది వాటిని జాయిన్ చేస్తే ఒక మంచి బొమ్మలాగా తయారవుతుంది అన్నట్టు అవి జాయిన్ చేయడానికి నీకు బహు జ్ఞానం అవసరం తెలివి అవసరం ఎందుకంటే ఒక ముక్క రౌండ్గా ఉంటుంది ఒక మొక్క స్టార్ లాగా ఉంటుంది ఒక ముక్క చర్చో కంగ ఉంటుంది ఒక ముక్క వింతరకంగా ఉంటుంది దాని పీసెస్ షేప్స్ అన్నట్టు అట్లా కట్ చేసి ఉంటాయి అవి అవన్నీ ఏ ముక్క ఏ స్థలంలో పోయి అతుక్కుంటే దాని ప్రతిమ కరెక్ట్గా అవుతుంది ఇమేజ్ వాటిని కలపడమే పజుల్ అంటాం అన్నట్టు అయితే ఒక్కొక్క పీసు ఒక్కొక్క కాంపోనెంట్ అంటాం లేకపోతే ఒక వస్తువు అంటాం వాళ్ళ వస్తువులన్నీ జమా చేస్తేనే ఒక పీస్ ఎదు కాబట్టి ఈ ఒకటే కానీ దాని కాంపోనెంట్స్ ఇవన్నీ అన్నట్టు అయితే దీన్ని ఇంకో రీతిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నించడం అనుకోండి మరీ సునాయాసంగా ఈ కాలానికి సంబంధించిన విషయాలు మన కాలానికి దీన్ని ఎట్లా వర్తిస్తే ఎట్లా నేర్చుకోవాలన్నప్పుడు ముఖ్యంగా చూడండి దీన్ని ధ్యానించాలంటే నీకు జ్ఞానం అవసరం అన్నాడు కదా దీన్ని చూసేవాడికి జ్ఞానం అవసరం ఇందులో జ్ఞానం ఉన్నది అంటున్నాడు ఈ మృగానికి సంబంధించిన విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలంటున్నాడు అందుకే ఒక సినిమా బ్రదర్ నాకు జ్ఞానం లేదు బ్రదర్ ప్రార్థించు బ్రదర్ అంటే ఏసులోని నమ్ముకున్న వస్తుంది ఆ నమ్ముకున్న భాగం పొందు బుద్ధి జ్ఞానంలో ఏశలోనే ఉన్నాయి కదా స్టార్ జ్ఞానం ఉంటుంది కదా స్టార్ నీకు అబద్ధం చెప్పారు నీ జ్ఞానం లేదని అలా లేక నువ్వే జ్ఞానం లేదని యేసు ప్రభుని పొందుకున్న వాళ్ళందరి జ్ఞానవంతులే ఏ యేసుని పొందుకున్నావు నిజమైన ఏసినా వేరే ఒక యేసిన అది ఒకటి తెలుసుకుంటే జ్ఞానం బుద్ధి కన్యకలు ఎందుకు వాళ్ళు బుద్ధి లేక ఉండి వేరే ఒక ఏసిన వెంబడించరు అంతే తేడా వాళ్ళు రక్షణ పొందిన అనుకుంటున్నారు కానీ వెంబడించింది వేరే ఒక యేసు బోధని నిజమైన ఏసుని బోధని వెంబడించింటే వాళ్ళు బుద్ధిమంతులు అందుకే బుద్ధి బుద్ధి కన్యకలు అంటే అర్థమైంది వాళ్ళు తెలుసుకొని ఆరాధించరు దేవుణ్ణి సమరస్థితి అన్నట్టు ప్రభు మీరు తెలియని దాన్ని మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం కాబట్టి నువ్వు నిజంగా తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నావా తెలియదని ఆరాధిస్తున్నావా తెలిసిన దాన్ని ఆరాధిస్తే బుద్ధి గల కన్యకవి తెలియని దాన్ని ఆరాధిస్తే బుద్ధి లేని కన్యకం మొదటి క్వశ్చన్లో చూసినట్లు పది కొమ్ములు ఉన్నాయి దానికి కానీ ఏడే తలాలు ఉన్నాయి అదే మనము దాని గ్రంథంలో కూడా చూస్తాము ఏడవ అధ్యాయంలో మరొక మరోసారి చూస్తాం మీరు చూడడం ఏడవ అధ్యాయంలో చూస్తాము ఆ ఏడు తలాలు పది కొమ్ములు పైగా వీటన్నిటి మీద దేవదూషణ ముఖ్యంగా ఎందుకంటే అధ్యాయం అంతా దేవదూషణకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరి మీద వాళ్ళు దేవదూషణ దగ్గర చూపించడం నీకు ఎవరిని దేవదూషణ చేస్తున్నది ఈ మృగం కాబట్టి అంటే ఈ వ్యవస్థ ఈ మొత్తము ఇవన్నీ కలిపితే ఈ ప్రతిదీ దేవదూషణ చేస్తుంది అయితే ఈ యొక్క ఇంకొక క్లుప్తంగా నేను అనేక పదాలు చూపించినా ఉదాహరణకి ఒక స్త్రీ ఉంది కదా అక్కడ ఆ మీద పదిహేడవ అధ్యాయంలో ఆ మృగం మీద కూర్చుని స్త్రీ ఆమె వేసుకున్న రంగు వస్త్రాలు మనం గురించి నడిన చూసినాం ధూమ్రా వర్ణం కదా అయితే స్త్రీ అతపరమైన క్రైస్తవ జీవితం మృగము అంటే కూడా మతపరమైన క్రైస్తవ జీవితం గవర్నమెంట్స్ కూడా మత క్రైస్తవ జీవితం మృగమే గవర్నమెంట్ అంటే మృగమే పాలిటిక్స్ అంటే మృగమే బిజినెస్ అంటే మృగమే ఈ లోకం అంతా మృగంలాగా తయారైంది కానీ అసలైన మృగము మతపరమైన జీవితం లేక క్రైస్తవత్వం లేక చర్చ్ అంటే ఇంకా కష్టం కదా ఏమన్నా బయట ఎప్పుడు చెప్పలేం నాకు తెలుసు బయట చెప్పలేం డైరెక్ట్ గా ఎలా కొట్టేస్తారు మిమ్మల్ని ఆల్రెడీ ఎలా నెక్స్ట్ టైం వెళ్ళకొస్తాయి ఇంకా నెక్స్ట్ టైం పర్మనెంట్ గా వెళ్ళిపోతారు కాబట్టి దీన్ని ఎంత పడితే చెప్పడానికి వీల్లేదు ఆత్మీయంగా ఎదుగుతున్న వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పేది సత్యమని గ్రహించగలిగితే అటువంటి ఆత్మీయ నడిపంపు ఉంటేనే కానీ వాళ్ళు నీ దగ్గర కూర్చొని వాక్యాలు వినలేరు అన్నట్టు దీన్ని ఏ రీతిగా ప్రతి ద ప్రతి వస్తువుని ఈ ప్రజంద ఇందులో చూపించబడ్డ ప్రతి చిహ్నాన్ని ఎట్లా గ్రహించగలం అంటే ఉదాహరణకి ఒక కార్ తీసుకుందాం అనుకోండి కార్ కానీ మోటార్ బైక్ కానీ మీకు తెలుసు అది ఎట్లా మోటార్ బైక్ తీసుకుని ఎందుకంటే మీరు అంతా మోటార్ బైక్స్ నడిపిస్తారో మీకు ఇంకా సునీసంగా అర్థం అవుతుంది ఒక మోటార్ బైక్ మోటార్ సైకిల్ లేకపోతే మోటార్ సైకిల్ ని ఎట్లా నడిపిస్తాం మీకు తెలుసు మోటార్ సైకిల్స్ ని స్పీడ్గా నడిపిస్తుంది అదొక మృగంలాగా వరిగేసుకుంటుంది అది డీమ్ అని అంటాం మోటార్ బైక్స్ డిమాండ్ సెంటర్ ఎవరి దగ్గర చెప్పాలండి చాలా ఫాస్ట్ గా పరిగిస్తుందండి అయితే మోటార్ బైక్ కి ముఖ్యంగా ఉండేటది ఏంటంటే బాడీ ఫ్రేము ఆ బాడీ ఫ్రేము ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది బాడీ ఫ్రేము దాని తర్వాత ఆ ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ దగ్గర హ్యాండిల్ ఉంటుంది ఇంకో ట్రాల్ ఇంకో కొనాలో సీట్ ఉంటుంది కిందికి ఆ స్టాండ్ ఉంటది లేక ఈ ట్రయాంగిల్ మధ్యలో ఇంజిన్ కూర్చుంటుంది దాని తర్వాత ఇంజిన్ భాగం కింద నుంచి వెనకలకి రెండు వీల్స్ పోతాయి అది ఫ్రేమ్ అంటాం ఈ మొత్తం సెట్ ని ఫ్రేమ్ అంటాం డ్రై ఫ్రేమ్ అంటాం లేక బైక్ ఫ్రేమ్ అంటాం అయితే దీన్ని ఉపమాన రీతిగా నేను పోల్చని ప్రయత్నిస్తున్నా ఒక మోటార్ బైక్ తను తీసుకుంటే దానికి ఉన్న ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ ని మనము ఆ ఫ్రేమ్ కి అన్ని కనెక్ట్ అవుతాయి అన్నట్టు ఉదాహరణకి మధ్యలో ఇంజిన్ ఉంటుంది ఇంజిన్ ఏం చేస్తుంది మనకు తెలుసు ఇంజిన్ పవర్ ఇస్తుంది కదా అయితే ఇంజిన్ కి పవర్ రావాలంటే ఏం కావాలా ఫ్యూయల్ కావాలా పెట్రోల్ కావాలా పెట్రోల్ ఇంజిన్ కి ఫీడ్ అన్నట్టు అట్లనే పెట్రోల్ కావాలంటే నీకు కరెంట్ కావాలా ఎలక్ట్రిసిటీ కావాలా ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది ఫ్యూయల్ని గాలుస్తుంది పెట్రోల్ని గాలుస్తుంది పెట్రోల్ని గాల్చినప్పుడు అది ఏం చేస్తుంది పవర్ చేస్తుంది ఇంజిన్ని ఇంజిన్ని పవర్ చేస్తే అది ముందుకు నడుస్తుంది అన్నట్టు అది విధానం అన్నట్టు కాబట్టి ఒక కార్లో మనం ఏం చూస్తున్నామంటే ఫ్రేమ్ ఒకటి చూస్తున్నాము దాని తర్వాత ఇంజిన్ చూస్తున్నాము దాని తర్వాత పెట్రోల్ చూస్తున్నాం దాని తర్వాత ఎలక్ట్రిసిటీ సప్లై చూస్తున్నాం స్విచ్ చేస్తాం కదా అయితే ఇగ్నిషియన్ కి చాలా ప్రాముఖ్యమైన ఇగ్నీషియన్ కి ఎవరు ఆన్ చేస్తారో వాడు ఈ ఈ మురుగాన్ని అన్నట్టు అది మనం అర్థం చేసుకోవాలి రీతికి చెప్పాలంటే ఈ బైక్ ని నడిపిస్తుంది అయితే మురుగమే మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యమని నేను అనేక పర్యాల జ్ఞాపకం చేస్తా ఉన్నాను కొంచెం మనం ధ్యానిస్తాము మతపరమైన క్రైస్తవ జీవితాన్ని మృగం ఎందుకంటే లోపలనే మృగాలే కదా సర్పంలో తేళ్ళు గొర్రెలు మేకలు దాని తర్వాత రకరకాల జీవరాశులు చిరుత పులి ఎలుగు ఇవన్నీ మృగాలే కదా సింహము ఇవన్నీ మృగాలే వాటి కలిస్తే ఒక మృగం అన్నట్టు వింత మృగం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క చిహ్నాలన్నీ మనం బాగా అర్థం చేసుకుని చూస్తే మొదటిదిగా ఆ మృగము ఒక మోటార్ బైక్ తో పోలుస్తుంటే మనం దాన్ని దానికి కావాల్సిన ఆ యొక్క ఎనర్జీ లేక పెట్రోల్ కాలిపోవాలి పెట్రోల్ కాలితేనే ఇంజిన్ మూవ్ అవుతుంది ఇంజిన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పెట్రోల్ గొప్ప జనంతో పోల్చబడుతుంది వీళ్ళందరూ కాలిపోతారు కదా దహించబడతారు మనం చూస్తే ఆరవ బుర ఐదవ బురలో అంతా వీళ్ళు ఎట్లా శ్రమలుగుండబోతారు అగ్నికి అగ్నికి ఆహ్లత అవుతుంటారు అనేది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క అగ్ని అనగానే మీకు తెలుసు కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ బ్యాటరీ ఉంటేనే స్టార్ట్ అవుతుంది లేకుంటే డైనమో ఉండాలి మోటార్ బైక్కి బ్యాటరీ కాలిపోతే డైనమో నుంచి స్టార్ట్ అవుతుంది డైనమో కాలిపోతే బండి బండి పనిచేది అన్నట్టు కాబట్టి బ్యాటరీ ఉంటే ఏమిందంటే డైరెక్ట్ ఆ యొక్క పెట్రోల్ని కాల్చేటట్లు అది కరెక్ట్గా సప్లై చేస్తుంది కరెక్ట్ కరెక్ట్ సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్యూయల్ కాబట్టి ఈ కరెంట్ ని మనము తేళ్లతో పోలుస్తాం ఈ తేళ్లు ఏం చేస్తాయి ఆ మల్టిట్యూడ్ లేక గొప్ప దహించి వేస్తుందని మనం చూసిన వారి కాటుతో కాబట్టి అగ్ని అన్నా దాని మనకు తెలుసు ఇవన్నీ చేయలేక సాదృశ్యమని కాబట్టి వీటికి ఈ యొక్క మన ఈ మోటార్ సైకిల్ కి క్లీని ఇగ్నైడ్ చేసిన ఎవరు స్విచ్ ఆన్ చేశారు ద్వరు అబద్ధ ప్రవక్త చూస్తా ఉంటాం వెళ్ళి వీటన్నిటిని ఈ సూచనలన్నీ మీకు అర్థం కాగలిగితే తక్కిన నిన్న సునాసంగతి మనం చూసుకోవలసినట్టు కాబట్టి ఈ యొక్క వ్యవస్థని లేక మతపరమైన క్రైస్తవ జీవితాన్ని అబద్ధ ప్రవక్త నడిపిస్తున్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మనకు తెలుసు అబద్ధ ప్రవక్తలు ఏది ఎంతమంది మీలో నుంచి అనేక మంది అబద్ధ క్రీస్తులు అంటాడు మీలో నుంచి బల్దేరే అబద్ధ అంత్యక్రీస్తు మీలో నుంచి బల్దేరి అనేక మంది అంత్యక్రీస్తులు అన్నాడు తర్వాత స్త్రీని మనం చూస్తున్నాం ఆ స్త్రీ కూడా మతపరమైన క్రైస్తవే సా సంఘానికే సాదృశ్యం ఆ మృగం కూడా సంఘానికే సాదృశ్యం కానీ ఇవన్నీ ఇవన్నీ ఇందాక చెప్పినట్లు ఒక భాగం ఒకటి ఒకటి ఉదాహరణకి ఒక పవర్ సప్లై చేస్తా ఉంది మనం ఇందాక చూసినట్లు ఇగ్నిషన్ ఇస్తే ఆ యొక్క బ్యాటరీ నుంచి కరెంటు పోయి పెట్రోల్ని కాలుస్తుంది పెట్రోల్ ఏం చేస్తుంది కాలడం వల్ల ఇంజిన్ కి పవర్ వస్తుంది ఇంజిన్ కి పవర్ గా ఉన్నాయి ఆ ఫ్రేమ్ మూవ్ అవుతుంది వీల్స్ ద్వారా మూవ్ అవుతుంది అట్లా ఎంటైర్ కారు కానీ మోటార్ బైక్ గాని మూవ్ అవుతుంది ఇదే ఇదే ఉపమానంగా చూస్తే ఆలోచిస్తే ఈరోజు మతపరమైన క్రైస్తవ సంఘాన్ని నడిపిస్తున్నది కూడా ఇదే విధానం అన్ని మృగాలు కలిస్తే ఒక మృగం అన్నట్టు ఎట్లయితే మనం రక్షింపబడ్డ వాళ్ళ అందరము ఒక సంఘము మన ప్రభు శిరస్ అయితే మనం అందరం శరీరం అట్లనే ఈ యొక్క సైతాను అవయవాలు ఇవన్నీ సైతాను అనుచరులు కూడా దాని శరీరం అన్నట్టు ఈ మృగాలన్నీ ఒకటే మృగము అన్నట్టు మృగము సముద్రం నుంచి వచ్చిన భూమి నుంచి వచ్చిన అవి ఒకటే మృగానికి అర్థపడ్డాయి అన్నట్టు ఎందుకంటే వాటి అనుచరులు అన్నట్టు శరీరం అన్నట్టు కాబట్టి అట్లా మనం అర్థం చేసుకుంటే కానీ ఇది మనం సున్యాసంగా గ్రహించగలం మన దాన్ని అవలంబించుకోలేం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి మతపరమైన కైస్తవము ఒక వ్యవస్థ ఇది ఒక సిస్టమ్ అన్నట్టు ఈ చిహ్నాలన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ ఒక వ్యవస్థకి సాదృశ్యం అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపందిస్తున్నా ఒక కష్టమే అర్థం చేసుకోవడం నేను అందుకే చెప్పిన పదమూడవ అధ్యాయం నుంచి టోటలీ డిఫరెంట్గా ఉంటుంది వాక్యం ఇంతకు ముందు ఊహించిన ధరలాగా ఉండదా ప్రకటన అంత మొదటి అధ్యాయం మనం చూసినాం ఏంటంటే మళ్ళీ సరించబోతాను మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చినట్టు చూచి దాని కొమ్మల మీద పదికీరటంలోనూ దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేవి మొదటి వర్షంలో అది చూస్తున్నాం మనం అయితే దాని గ్రంథం వెళ్తాం మనం దానిల గ్రంథములో కూడా ఏడవ అధ్యాయంలో ఆయన కలిగిన దర్శనం గురించి చూస్తాం అక్కడ చూడండి దానిల గ్రంథము ఏడవ అధ్యాయం ఎందుకంటే అక్కడ కలిగినయే ఇక్కడ అక్కడ దానియాలు చూడగలుగుతుంది ఇక్కడ యోహాను భక్తులు చూడగలుగుతుండే అంతే తేడా అంటే అక్కడ కొంత దర్శనము ఇక్కడ కొంత దర్శనం అవి రెండు కలిస్తేనే పజల్ కంప్లీట్ అవుతుంది అన్నట్టు తెలుగులో ఏమంటారు పజుల్స్ నాకు తెలియదు కానీ పిల్లలు ఆడుకుండే కాబట్టి ధాన్యల గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇప్పుడు దానియలు వివరించి చెప్పినది ఏమనగా రాత్రి అంత దర్శనం కలిగినప్పుడు నేను తేలిచి ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరటం నాకు కనబడింది కాబట్టి బాగా అర్థం తీసుకోండి నలు దిక్కుల నుండి సముద్రం అంటే నాలుగు గాలి వాయువులు అని ఉంది ఇంగ్లీష్ అయితే ఫోర్ విండ్స్ అని అది మనం చూసినాం కూడా గతంలో ఫోర్ విండ్స్ గురించి గాలి విసురటం నాకు అప్పుడు నాలుగు మికిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను ఇవి ఎప్పటికీ అసలు ప్రకృతి సహజంగా ఎప్పుడు సాధ్యం కాదు ఇది ఎందుకంటే నీళ్ళల నుంచి ఆ నీళ్ళలో జీవులు ఉంటే అవి నీళ్ళలన్న బ్రతకాలా బయట బ్రతికాల నీళ్ళ నుంచి ఎంత కాలంగా ఉండి బయటికి రావడం ఏంటి అది కాబట్టి ఇవిధ రకమైన జంతువులు రెండు జనం నా దూత ఆ యొక్క ప్రకటన కన్నా అధ్యాయంలో చూపించింది ఈ సముద్రము ఈ జలము నది ఇవన్నీ జనులకు సాదృశ్యం దేశ సకల దేశాలకి సాదృశ్యం అని కూడా చూపించింది దే కాబట్టి మనం ఆ రీతిగా అర్థం చేసుకుంటున్నాం జలములు అన్నప్పుడు ప్రజలకి మనుషులకి సాదృశ్యం అని పై కాబట్టి సముద్రం నుండి పైకెక్కాను ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నములా ఉండేను అంటే భిన్నము అంటే సమానం కాదన్నట్టు వింత రకమైన ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా అన్నట్టు అయితే మొదటిది మొదటిది సింహామును పోలి ఉన్నది మనం చూస్తున్నాం కదా పదమూడవది నెల కూడా చూస్తున్నాము పదమూడు నెలలు చూసింది ఏంటంటే ఆ జీవి వింత రకమైన మృగము అది ఎట్లా ఉందంటే దాని ముఖము చిరుతపు అది చిరత ముఖము కానీ నోరు మటుకు సింహం ఎట్లా సాధ్యం అది అసాధ్యం కదా కాబట్టి ఇవన్నీ సూచనలని మనం అర్థం చేసుకోవాలి చిరుతపులి సింహము మనకు తెలుసు చిరుతపులి అంటే తేరికి సాదృశ్యం రకేసరిది కాబట్టి సింహము సర్పానికి సాదృశ్యం ప్రతిది మనం అర్థం చేసుకోవాలి ఉన్నట్టు మొదటిది సింహంను పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు తర్వాత నేను చూచండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుల వలే మనిషిని వల్లే అది పాదాలు పెట్టుకుని నేరపై నిలబడినాడు కాబట్టి మళ్ళీ ఇది మనిషికి సాదృశ్యం ఉంది సింహం లాగుంది పక్షాలు రెక్కలు ఉండేదానికి తర్వాత రెక్కలు తీయబడ్డాయి దాని అది మనిషిని వల్ల నిలబడింది కాబట్టి ఇది ఇది ఒక మనిషికి సాదృశ్యం మతపే జీవితానికి సాదృశ్యం అని చెప్తున్నాడు అయితే మూడవ వచనంలో ఐదవ వచనంలో రెండవ జంతువు ఎలుగు బంటిని పోలింది పదమూడవ అధ్యాయం ప్రాంత గ్రంథాలు ఏం చూసినామంటే ఆ జీవి కాళ్ళు ఎలుగు బంటి కాళ్ళలాగున్నాయి ఇక్కడ ఏమో రెండవ జంతువు ఎలుగుబంటి అంటే ఈ నాలుగు ఒకటే అన్నట్టు చెప్తున్నాడు దేవుడు మనకి దాని గ్రంథంలో చూసిన ఈ నాలుగు జంతువులు ఒకటే మృగానికి సాదృశ్యం అని చెప్తున్నాడు ఈ రోజు మనం చూస్తున్నాము నిన్న జన నేను చూపించిన అమెరికా దేశం అది అది అన్నిటికంటే విచిత్రమైన దేశం ఎందుకంటే ప్రపంచాత్మకంగా మనుషులు ఆ దేశానికి వెళ్తూ ఉంటారు బహు తెలివి గల వాళ్ళందరూ అమెరికాకు పోయి సెటిల్ అవుతారు ఈ లోకంలో అదొక నియమం అన్నట్టు ఎక్కువ ఇంటెలిజెంట్ టాప్ స్కోర్స్ గోల్డ్ మెడలిస్టులు ఇట్లా బాగా చదువుకున్న వాళ్ళు అంతా అమెరికాకు సెటిల్ అవుతారు తక్కిన దేశాలలో అంత ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు అర్థమైందా కాబట్టి ఆ ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తున్నారు ఆ దేశాన్ని మరి ఇంటెలిజెంట్ గా తయారు చేశారు అందుకే అది సూపర్ పవర్ అన్నట్టు సూపర్ పవర్ దేశం దాని డాలర్లు విలువ ఎక్కువ దాంట్లో ప్రతిదీ వింతగా ఉంటుంది అన్నట్టు వాళ్ళ జీవన విధానములు కానీ అంత ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది అది ఉదాహరణకి ఇంగ్లీష్ మ్యూజిక్ ప్రపంచంలో అంతా ఇంగ్లీష్ మ్యూజిక్ వింటారు కదా ఆ ఇంగ్లీష్ గిటార్లు డ్రమ్స్ కీబోర్డ్ మ్యూజిక్ అదంతా ఇంగ్లీష్ మ్యూజిక్ తెలుగు సినిమాలైనా హిందీ సినిమాలైనా ఏ సినిమాలైనా ప్రపంచంలో ఏ సినిమాలైనా అంతా వాళ్ళ మ్యూజికే పాటిస్తారు తర్వాత హాలీవుడ్ మూవీస్ ఇంగ్లీష్ సినిమాలు చాలా పవర్ఫుల్ అయ్యి ప్రపంచాత్మకంగా అదే కాకుండా వాళ్ళ లిటరేచర్ అంటే పుస్తకాలు అన్ని అమెరికన్ పుస్తకాలే చదువుతారు మనుషులు ప్రపంచంలో ప్రతిదీ ఆ దేశం వస్తుంది ఏదైనా ఆ దేశం నుంచే వస్తున్నది ఈరోజు అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఐఫోన్స్ వాళ్ళే తయారు చేసిండ్రు ఐపాడ్స్ వాళ్ళే తయారు చేసిండ్రు కంప్యూటర్స్ వాళ్ళే తయారు చేసిండ్రు ప్రతిదీ వాళ్ళు తయారు చేసింది అంత తెలియగల ఎందుకంటే బహు తెలియగల వాళ్ళు నుంచి పోతురు ఇంటెలిజెంట్ ఇండియన్స్ అంతా అడిపోతారు ఇంటెలిజెంట్ జర్మన్స్ అక్కడ పోతారు ఇంటెలిజెంట్ ఫ్రెంచ్ ఆడిపోతారు బహు తెలిగల బ్రిటన్స్ బ్రిటిష్ అక్కడ వెళ్తారు బహు తెలియగల స్పానిష్ తర్వాత ఏంది జపనీస్ చైనీస్ అందరు తెలియగల వాళ్ళందరూ ఆ దేశం పోయి ఆ దేశానికి బాగా సహాయపడుతున్నారు వాళ్ళు వాళ్ళ దేశాలకి ఎవరు సహాయపడరు ఇప్పుడు బహు పవర్ఫుల్ ఇండియన్స్ ఉంటారు బయట దేశాలు ఈ దేశానికి ఏం సాయం చేస్తారు మన ప్రైమ్ మినిస్టర్ పోయి అడుగుతుంటే మీరందరూ మన దేశానికి తిరిగి సపోర్ట్ చేయండి అంటే ఏం చేస్తారు వాడు ఇక్కడ అక్కడ అలవాటు పంటాడు ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు కాబట్టి అవి భిన్నమైనది నేనేదిన చూపిస్తుంది ఎందుకంటే జర్మన్స్ పోయి అమెరికాలో ఉన్నారు రష్యన్స్ పోయి అక్కడ జీవిస్తున్నారు బ్రిటిష్ అక్కడ పోయి జీవిస్తున్నారు కాబట్టి ప్రతి దేశస్తుడు ఆ దేశంలో పోయి జీవిస్తేప్పుడు అది వింతరకున్న జీవనం మృగంలాగా తయారైంది అన్నట్టు ఈరోజు అట్లే ఇక్కడ చూస్తున్నాం రెండవది ఎలుగు వంటి కదా దాని తర్వాత ఆరో వచనంలో అటు పిమ్మట చిరుతపుల్లిని పోలిన మరి ఒక జంతువు కాబట్టి మనం ఇప్పుడు చూసింది సింహము ఎలుగు వంటి చిరుతపులి ఏడవ వచనం వచ్చేటప్పటికి పిమ్మట రాత్రిందో నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరం ను భయంకరం నాలుగవ జంతువు ఒకటి కనబడడు అంటే ఈ నాలుగవది బహుఘోరంగా బహు భయంకరంగా ఉంది ఈ అందరూ అమెరికాకి భయపడతారు ఏ దేశానికి అంత భయపడారు ఒకప్పుడు జర్మనీ అంటే భయపడేటోళ్ళు చిరుతపులి కదా జర్మన్ జర్మనీ చిరుతపులికి సాదృశ్యం వాళ్ళ సైనికులు బహు స్పీడ్గా పరిగెత్తటోళ్ళు పాత కాలంలో గ్రీసు దేశస్తులు చిరుతపులికి సాదృశ్యం వారి సైనికులు బహు స్పీడ్గా పరిగెత్తేటోళ్ళు అంట ఆ నేను చదివిన చరిత్రలో అదే రీతిగా ఈరోజు జర్మన్సే ప్రపంచంలో బెస్ట్ కార్స్ తయారు చేసినారు మర్సిడీస్ బెంజ్ ఇవన్నీ మీకు తెలుసు కదా కేర్లు వోక్స్ వ్యాగన్ ఈ బెస్ట్ కార్లన్నీ అమెరికా జర్మనీ నుంచి వస్తాయి చాలా స్పీడ్ గా పోతాయి ఆ కార్లు ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి నాకైతే ఇది యాక్సిడెంట్ జరిగినా జరగలేదు ఇవన్నీ గాడ్ ప్లాన్ సేవ్ అది చిరుత పూలికి సాదృశ్యం ఎంత స్పీడ్ గా పరిగెత్తుతున్నాయో వాళ్ళు కనుక్కున్న ఆ యొక్క కార్స్ కూడా అంతే స్పీడ్గా పరిగెత్తుంటాయి వాళ్ళు కనుక్కున్న మోటార్ సైకిల్స్ కూడా అంతే స్పీడ్ గా పరిగెత్తంటాయి ప్రపంచంలో అందరికంటే స్పీడ్ గా జర్మన్ కార్స్ అందుకే కార్ స్పోర్ట్స్ లలో వాళ్ళ కార్స్ ఎక్కువ వాడతా అన్నట్టు అంత బెస్ట్ ఇంజిన్స్ వాళ్ళు కనుక్కున్నారు అన్నట్టు అంత తెలియగల పెద్ద పెద్ద బస్సులు మీరు చూస్తారు కదా ఓల్వో ఇవన్నీ అక్కడియే ఓల్వో బస్ అక్కడిదే జర్మన్దే మర్సిడీస్ బెన్స్ బస్సులు ట్రక్లు కార్లు ఆ దేశం నుంచి వచ్చినాయే అవి చాలా కాస్ట్లీ ఉంటాయి బహు ఫాస్ట్ గా ఉంటాయి స్ట్రాంగ్ ఉంటాయి కూడా యాక్సిడెంట్స్ అయితే మనుషులు జావరు అందుకు ఆ కార్లు చాలా కాస్ట్లీ ఉంటాయి ఎందుకు గొప్ప వాళ్ళుగా ఉంటారు ఎక్కువ కాలం బ్రతకాలన్న ఆశ ఉంటుంది అందుకు అటువంటి కార్లల్లో యాక్సిడెంట్స్ అయినా వాళ్ళు బ్రతుకుతారు కార్ కార్ డ్యామేజ్ అయినా లోపల ఉన్న వాళ్ళకి ఏ యాక్సిడెంట్స్ కావు ఏ దెబ్బ తగ్గలేవు తయారు చేస్తారు ఆ కార్లను సరే నేను మొత్తం టోటల్ గట్ట వెళ్ళిపోతుంది మన వాక్యం అయితే ఇవన్నీ ఈ మృగాలు అన్ని ఒకటే అని యోహాను భక్తులు మనకు చూపిస్తున్నాడు పదమూడవ అధ్యాయం కష్టపడికి ఎందుకంటే అదే మృగము వింత రకమైన భృగము మృగము వాటి గుణగణాలు ఎట్లున్నాయి చూడడానికి చెరుతపల్లి నోరు సింహము కాళ్ళు మటుకు ఎలుగు వంటి దర్శనమే ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ నాలుగు మృగములు ఒకటే మృగము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి తర్వాత ఒక విషయాన్ని నేను చూపించి వాక్యాన్ని ముగిస్తా దేవదూషణ అనేది ఏంది ఈ రోజు నీకు అర్థమైపోలా చాలా సున్నాసం కూడా దేవదూషణ ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడదా సరే నువ్వు చెప్పిన వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేవదూషణ చేసినట్లు ఈ వాక్యం ప్రకారంగా అయితే స్ట్రాంగ్ నంబర్స్ నైన్ లో ఏముందంటే ఇంగ్లీష్ లో బ్లాస్ట్ ఫెమీ దేవదూషణని ఇంగ్లీష్ పదాలు కూడా మనం నేర్చుకోవాలా బ్లాస్ట్ ఫెమి అంటారు బ్లాష్ ఫెమి అంటే దేవదూషణ అయితే 988 లో ఏముందంటే నైన్ నుంచి వస్తుంది కాబట్టి వెలిఫికేషన్ అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడమే బ్లాష్వమి అని ఇక్కడ తర్వాత కీడు మాట కీడుగా కీడుని మాట్లాడడం అంటే నీ మాటలలో కీడు ఉంటే అది బ్లాష్ ఫమి tarvata 989 from a derivative of 984 and 5345 emundante calumn calumnious against men or specially impious against god railing anundi calumnious ante nemo slander anundi ante a bondal veyadam nindal veyadam 984 chivariga emu cheptundante టు ఇంజ్యూర్ అవర్ హర్ట్ అంటే గాయపెట్ గాయపరచడం హాని తలపెట్టడం గాయపరచడం హాని తలపెట్టడం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది తర్వాత మనం చూసినాము హాని తలపెట్టద్దన్న పదం ఎక్కడ చూస్తాం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో చూస్తాం అది ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగో వర్షాల్లో మనం గతంలో చాలాసార్లు ధ్యానించినాం దాన్ని తొమ్మిదవ దీనము నాలుగవ మరియు నొసర్లే అంత దీవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమికైనా భూమి పైన ఏ మొక్కలకైనాను మరియు ఏ వృక్షంకైనా హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞా ఇవ్వబడే ఐదవ దూత కదా ఐదవ గురలో సర్పంలకి ఉంది అన్నట్టు ఏంది నువ్వు ఎవరిని మరణించి చంపడానికి వీల్లేదు తర్వాత ముఖ్యంగా ఒక గుంపుని నువ్వు ముట్టడానికి వెళ్ళేది అది మనకు తెలుసు ఎవరు ఆ గుంపు అనేది మనం అనేక పర్యాలి అనించడం కూడా అయితే ఇక్కడ హాని చేయకూడదు అని చెప్తున్నాడు ఎందుకు ఎవరి తలల మీద నువ చెట్ల మీద ముద్ర లేదో వాళ్ళందరికీ హాని ముద్ర వారికి హాని ఉండదు అన్నట్టు ఒక రీతికి ఆ రీతిగా గొప్ప జనం కూడా వాళ్ళు ముద్రలు తీసుకోరు కాబట్టి వాళ్ళకు కూడా హాని ఉండకూడదు ఆ వాక్యం ప్రకారంగా కానీ ఐదవ వచనంకి వచ్చేటప్పటికీ పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ మృగానికి దానికి ఏం అధికారం ఇచ్చింది దేవుడు ఐదవ వచనం పదమూడు ఐదు డంబపు మాటలను దేవదూషణను పలుపు రెండు కదా ఇక్కడ డంబపు మాటలు దేవదూషణ రీతిగా డంబపు మాటలు కూడా దేవదూషణ అందుకే డాంబికంగా మనం మాట్లాడేది గొప్పగా మన గురించి మనం డంబపు మాటలను దేవదూషలను పలుకు ఒక్క నోరు దానికి ఇవ్వడం అంటే ఎవరు ఇచ్చారు అధికారం అంతే అర్థం తీసుకురం మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటు అయ్యారు అంతా అంటే మూడర సంవత్సరములు కానీ పదిహేడవ అధ్యాయకు వచ్చినప్పుడు మనం ఒక గంటనే ఉంది మనం ఏదైనా చూసినాం పదిహేడవ అధ్యాయంలో వచ్చినప్పుడు ప్రాణంగా ఉన్న పదిహేడవ దానిలో దానికి ఒకటే గంట ఇచ్చాడంటే మూడున్నర సంవత్సరంలో ఒక గంటతో సమానం అన్న విషయాన్ని అక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం తర్వాత ఆరో వర్షంలో ఇందాక చూసినట్లు వాడు ఎవరెవరి మీద వ్యతిరేకంగా దేవదూర్షణ చేస్తున్నాడు అన్నప్పుడు దేవుని మీద దేవునికి వ్యతిరేకంగా దాని ఆయన నామం ఏసుకృష్ణ నామానికి వ్యతిరేకంగా ఆయన గుడారము లేక మందిరము దాని తర్వాత పరలోక వాసులని వీళ్ళందరికీ వ్యతిరేకంగా దూషణ చేస్తా ఉన్నాడు ఈ మృగం అయితే ప్రటం పదిహేడవ అధ్యాయంలో నన్ను చూసినాం నేను అడిదినంబోడవచ్చనంలో ఈ దేవుడు ఆ యొక్క ఆత్మచేత ఆరణంలోకి తీసుకొని అప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే ఒక స్త్రీ రెండో సార్ పదిహేడవ అక్షరం ఎర్రగా ఉన్న ఆ యొక్క మృగం మీద గుర్చుంది ఎర్ర మృగం ఇది అంతకువరకు మన కలర్ చూడలేదు నిన్న నిన్న చూస్తే చూస్తుంది మనం ఈ మృగము ఎర్రగా ఉంది అన్నట్టు ఆ మృగం మీద ఒక స్త్రీ కూర్చుంది తర్వాత ఆ స్త్రీ ఒకసారి రెండు పద అధ్యాయము మూడవ వచ్చినం ఆ స్త్రీ ధూమ్ర వర్ణము గల్ల వస్త్రములు ధరించుకొని బంగారంతోనూ రత్నముతోనూ ముత్యముతో ఏమైనా కారణంతోనూ తాను చేసిన వ్యవచార సంబంధ అభ్యతర కారణంతో నిండిన ఒక సువర్ణ పాత్ర తన చేత పట్టుకోలేను అయితే మూడో వశ్రంలో కష్టపడికి అతడు ఆత్మశరీ నన్ను అరణం కోలిపోగా దేవదూషణ నామములతో ఒక్క నామం కాదు కదా ఎంత మందినో అక్కడ చూసినాం ఇందాక మీద దేవదూషణ చేస్తుంది దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొములు గల ఎర్రని మృగం మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూచి కాబట్టి ఈ స్త్రీ ఆ మృగాన్ని సవారీ చేస్తుంది అట్లా మనం అర్థం చేసుకోదాం కార్ ని నడిపించడం లేక మనం ఇందాక చెప్పినట్లు మోటార్ బైక్ ని ఇగ్నైట్ చేయడం వాడు అంత్యకరిస్తానని మనం చూస్తాం కదా లేక అంత్య అబద్ధ ప్రవక్త ఇవన్నీ నేను వచ్చే వారం మరీ దీర్ఘంగా మీకు చూపిస్తాను రేపటి దినైతే మనకు కుదరదు కాబట్టి ఈ రోజుకెళ్ళి లాస్ట్ ఇది మళ్ళీ వచ్చే ఆదివారం నుంచే ఆధారం సాయంత్రమే నేను ఇవన్నీ మరి కొన్ని డీటెయిల్ గా మీకు అవి చూపిస్తాను మెల్లమెల్లగా నేర్చుకోవడమే బెటర్ ఎందుకంటే కన్ఫ్యూజన్ దారిస్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి మెల్లమెల్లగానే వీటన్నిటిని మనము ధ్యానించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం మృగము ఎర్రని మృగము మీద కూర్చుకున్న స్త్రీ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఆ మృగానికి ఏమున్నాయి కూడా మీరు ఫుల్ ఆఫ్ అది దేవదూషణతో కూడిన నామములు దాని తర్వాత మనం అర్థం చేసుకున్నప్పుడు ఎవరు వీళ్ళు అన్న విషయాన్ని మనం గతంలో కూడా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదో వర్షంలో చూస్తాం దాన్ని చూసినాక నేను కొంతకి వాక్యాన్ని ముగించేస్తా రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం నీ శ్రమను దరిద్రతను ఈ స్మృ సంఘం గురించి మాట్లాడుతున్న బోధ వాక్యం స్మరణా సంఘానికి మాట్లాడుతున్న వాక్యం ఇది నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినా నీవు నీవు దనవంతుడివే తాము యూదులమని చెప్పుకోనొచ్చు యూధులు కాక సాతాను సమాజపు వారి నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును కాబట్టి ఎవరు దూషిస్తున్నారు ఇక్కడ సమాజం సినిటన్ అని ఇంగ్లీష్ లో చిన్నగోగ అంటే టెంపుల్ యాక్చువల్ గా అంటే చర్చ్ అన్నట్టు ఇక్కడనేమో సమాజం అని ఉంది సాతాను సమాజం సాతాను సమాజం వారి వలన నీకు కలుగు దూషణ కాబట్టి దేవదూషణ ఎవరు చేస్తారంటే సాతాను సమాజం వాళ్ళు చేస్తారు అంటే ఇప్పుడు మీకు అర్థమైపోలే సర్పంలేదు ఇక్కడ యూదులు అని చెప్పుకుంటూ యూదులు అంటే వీళ్ళు ఎవరు ప్రకృతి సహజమైన యూదుల గురించి కానే కాదు వాక్యం నేను చూపించాను ఎన్నిసార్లు ఒక లేయర్లో కావచ్చేమో కానీ ఆత్మీయ లేయర్లో అది కాని కాదు లేయర్ అంటే తెలుగులో ఏమంటాం నాకు తెలియదు మీరెవరని చెప్పచ్చు ఆత్మీయ లేయర్ అంటే దాని లేయర్ ఏమంటాం తెలుగులో ఆత్మీయ లేయర్లో దీన్ని చూస్తే యూదులంటే ఎవరు అంతరంగం యూదులుగా మార్చబడ్డ వాళ్ళే యూదులు కదా కాబట్టి వీళ్ళు క్రైస్తవులు చెప్పుకొని కూడా క్రైస్తవులు కాదు సైతాన్ని సమాజం వాళ్ళంటు పతపరమైన క్రైస్తవ జీవితము సైతాన సమాజం లాగా అందుకే మీ మధ్యలో నుంచే వాడు బయటకు వచ్చినని చెప్తాడు అనేక మంది అంత్యక్రీస్తులు మీ మధ్యలో నుంచి బయలుదేరి అన్నాడు యోహన పత్రికలో యోహన పత్రికలో చూస్తాం మా వాక్యం కాబట్టి ఇక్కడ సినగోగ్ ఆఫ్ శాటన్ ఉంది ఇంగ్లీష్ ఈ సినగోగ్ ఆఫ్ శాటన్ లేక సాతాన సమాజం లేక శాటన్ చర్చ్ అంటాం ఇంగ్లీష్ లో అది ప్రకృతి సహజమైన సంఘం మనము ఇస్రాయల్ పిల్లల ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతులేం వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు పోగొట్టుకున్నారు వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు ప్రవృతాలను ఇచ్చాడు దేవుడు తన కుమార్తె పంపించండి వాళ్ళ దగ్గరికి కానీ వాళ్ళందరూ తృణీకరించారు అందుకు మన దగ్గరికి వచ్చింది వాళ్ళు తురుణీకరించడం వల్ల మనకు వచ్చిందని చెప్తాడు రోమియోలో అర్ణపత్రికలో పౌలు కాబట్టి వాళ్ళ గురించి మనం వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడుతులేం కానీ ఈ విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు కూడా వాలి రక్షకున్ని తృణీకరించారు మెసేజ్ంచారు వాళ్ళు ఈ రోజుకి కూడా పాత నిబంధన ఆచారాలు చేసుకుంటారు కానీ వాళ్ళకు ఉన్నది వేరే బైబిల్ మన బైబిల్ వాళ్ళు చదవరు వాళ్ళు చదివే బైబిల్ పేరు తాల్మూడు దాంట్లో రెండు భాగాలు ఉంటాయి గెమెరా ఒకటి మిష్నా అని అవి మీరు ఎప్పుడు వినలేదు మీకు తెలియదు దాని గురించి ఏమీ కాబట్టి ఆ రెండు పుస్తకాలే వాళ్ళు చదువుకుంటా ఉంటారు అండా వాళ్ళ రబ్బాయిలు రాసిన రకరకాల పుస్తకాలు ఉన్నాయి నేను ఎప్పుడు చెప్పను మీకు అవసరం కూడా మనకి వాళ్ళు మటుకు దేవుని స్థుతించారు యహోవ దేవుని స్థుతించారు యేసు ప్రవృద్ధిని కూడా స్థుతించారు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞని తృణీకరించేసి ఆయన సొంత కుమారుని తృణీకరించో వాళ్ళు అంత్యక్రీస్తు సమాజం అయిపోయినారు ప్రకృతి దశలో కానీ ఇక్కడ ఈ వాక్యం మటుకు ప్రకటన గ్రంథము లో రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మటుకు క్రైస్తవ సంఘమే శినిగోగా సీటన్ అయిపోయింది లేక సాయితాంత సమాజం లాగా అయింది ఎందుకంటే యూదులం అని వాళ్ళు యూదులు గారు క్రైస్తవులు అని క్రైస్తవులు కాదు క్రైస్తవులు నిజంగా క్రైస్తవుని వెంబడిస్తారు ఆయన వాక్యాన్ని పాటిస్తారు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఈ రోజు ఇతర ప్రజలు లాగానే ఉన్నారు హిందూస్ ఎట్లా ముస్లింస్ ఎట్లనో జైన్ మతస్థులు ఎట్లనో బుద్ధిస్టులు ఎట్లనో ఇస్రాయల్ ఉన్నారు యూద మతం కూడా ఉంది కానీ మనం మటుకు మతంలో లేము మన మతం నుంచి బయటకు వచ్చిన ప్రభుని విమరిస్తున్నాం కాబట్టి అంతరంగ మందు మనల్ని యూదున్ మార్చుకున్నాడు ఒక్కటే వాక్యం మీకు ఇప్పుడు చూపించేసి ముగించేస్తాను మార్పు సువార్త మూడవ అధ్యాయము మార్పు సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పైలో ఈ యొక్క దూషణ దేనికి సంబంధించిందో చూపించేసి నేను ముగించేస్తాను మార్పు సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి చూస్తున్నాం సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటుంది దూషణ ఎవరు చేస్తారు మనుషులు చేస్తారు సంఘం చేస్తుంది మృగము అంటేనే సంఘము కాబట్టి సమస్త పాపములను మనుషులు చేయ దూషణలన్నీయు వారికి క్షమిపబడును ఎందుకు పాపక్షంపణ కోరుకుంటే అవుతు దొరుకుతుంది కానీ పరిశుధాత్మ విషయము దూషణ చేయుబడే పుణ్య క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడేయుండు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాన నేను ఏసుకో చెప్పింది మాట పశుదాత్మ దూషణ అది శాశ్వతమైన పాపం అందరి నుంచి రక్షణ మార్గం లేదంట మనకు తెలుసు పరిశుధాత్మ దూషణ అంటే ఏందో పరిశుధాత్మ విషయం అన్నాడు అంటే పరిశుధాత్మ విషయం పరిశుధాత్మ విషయము దూషణ చేయునప్పుడు కాబట్టి మనకు తెలుసు పరిశుధాత్మలు ఎందుకు వచ్చిండో అనేది ఈ లోకంని పాపమును మరియు నీతిని గురించి ఒప్పించుటకు తీర్పుని గురించి ఈ మూడు విషయాలు చూపించాయి గతంలో పాపము నీతి తీర్పు ఈ మూడింటిని గురించి మనుషులని ఒప్పించుటకు అతను అనుగ్రహించబడని మనకనుంది వాక్యం కాబట్టి ఎప్పుడైతే నువ్వు పాపివి నువ్వు పాపంలో ఉన్నావు అని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించినప్పుడు నీతి మందులుగా తయారవుతావు దాని తర్వాత తీర్పు నుంచి విడుదల పొందుతావు లేకపోతే నీ పాపంలోనే నువ్వు నీ నీకు నీతి అనుగ్రహించబడదు దాని తర్వాత తీర్పు ఉంటది కాబట్టి పాపానికి వ్యతిరేకంగా ప్రకటించేవాడు నీతికి వ్యతిరేకంగా ప్రకటించేవారు తీర్పుకి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల క్షమాపణ ఉండదు ఇంకొక చూటిగా చెప్పాలంటే సత్య అన్వేషణ చేయని వాడు సత్యం బయల్పరచబడ్డప్పుడు ధృణీకరించిన వాడికి ఎట్టి పరిధి ఉండదు ఉదాహరణకి బోధ మనకు అబద్ధం అని ఈ సృష్టి అంతా అబద్ధంలోనే ఉన్నదని తెలుసు మీకు కానీ ఏది సత్యమో తెలుసుకుంటేనే రక్షణ కదా ఏ సత్యం కదా రక్షణ ఎప్పుడు కలుగుతుంది నువ్వు అబద్ధం నుంచి బయటకు పాపం అనేది అబద్ధం దాంట్లో నుంచి బయటికి రావాల అప్పుడే నీకు నిత్య అది సత్యం కాబట్టి ప్రతిదీ సత్యము అబద్ధం మధ్యలోనే ఉందన్నట్టు ఈరోజు ప్రపంచాత్మకంగా అన్ని ఎవరైతే సత్యాన్ని ప్రేమిస్తారో దేవుడు తన పరుశుదాత్మ నడిపింపును ఉంటాడు ఎవరైతే అబద్ధాన్ని ప్రేమిస్తారో మోసపొచ్చు ఆత్మని వాళ్ళకి ఇస్తాడు దేవుడు అది మనం చూస్తాం తెలుసు రాసిన రెండో పత్రికలో అనేక కాబట్టి సత్యాన్ని ప్రకటించబడ్డాక దాన్ని వ్యతిరేకరించే వారికి ఎట్టి పరిస్థితుల క్షమాపణ ఉండదు ప్రవ్వా నినామనా ప్రవచించలేదా అని చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి అక్రమం చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు దగ్గర నుంచి పారిపోం లేదా నా దగ్గర నుంచి పొండ ఎందుకు అంటే వాళ్ళంతా నరకం పోతే క్షమాపణ లేదు వాళ్ళ సేవా జీవితంలో ఉన్న వాళ్ళే నీనామన ప్రవచించలేదా దయ్యంను వెళ్ళగొట్లేదా రోగులను స్వస్థపరచలేదా ఎన్నెన్నో చెప్తున్నారు వాళ్ళు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఇక్కడికి నేను వాక్యాన్ని ఆపేస్తాను వచ్చే వారము ఈ యొక్క దేవదృష్ణకి సంబంధించిన విషయాన్ని మరికొన్ని నేను మీకు చూపించి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోదాం అటువంటి సహాయం ప్రభు మనకు అనుగ్రించాలని పరిశుధు రవగు తండ్రి మీకే స్థుతుల స్తోత్రాలనైనా సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగును గాక ప్రభావ ఈ యొక్క సాయంత్రం మధ్యాహ్న కాలంలోనైనా మీ యొక్క వాక్యాన్ని మాకు చూపించినారు ప్రభా ఇంత భయంకరమైన జీవన విధానం క్రైస్తవ సంఘం వ్యవస్థ టోటల్ వ్యవస్థ ఎట్లా తయారైంది మిమ్మల్ని దూషిస్తుంది అని చెప్తున్నారు ప్రభా నిందలు మోపుతుంది మీద దాని తర్వాత మా మీద మందిరం మీద దాని తర్వాత ప్రభ ఆకాశవాసుల మీద ముఖ్యంగా యేసు క్రైస్తు నామం వ్యతిరేకంగా దూషిస్తున్నారు ప్రభా ఈరోజు క్రైస్తవ సంఘము మీకు వ్యతిరేకంగానే జీవిస్తుంది మీ పేరు చెప్పుకుంటుంది కానీ మీకు వ్యతిరేకంగా జీవిస్తుంది అది మృగం క్రైస్తవ సంఘము ఒక మృగంలాగా వారి ప్రపంచం అది ఒక ప్రభా ఒక శక్తి లాగా ఏర్పడింది ప్రభ మనుషులు మిమ్మల్ని మిమ్మల్నించాల్సింది పోయి మృగాన్ని వెంబడిస్తున్నారు అనేసి దానికి నమస్కారం చేస్తున్నారని అడిగి మేము చూసినాం ప్రవ్వ అంతగా మోసపై ఎందుకు వేస్తారు తిరిగి వచ్చినప్పుడు భూమి విశ్వాసాన్ని కనుకొని ఎందుకన్నారంటే పదమూడవ అధ్యాయం చెబుతుంది మాకు కనికరించి క్షమించండి గోపజనం పట్ల కనికరం చూపించండి లక్షా నలభై నాలుగు వేల మందిని ఆశ్రయించండి దినమంత మీ శాంశించమని విన్నవారిని అందరినీ ఆశ్రయించమని ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రార్థన చేసినప్పుడు సార్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వాణాలేశయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి ఇక నూతన దినం మాకు అనుగరించడానైనా ఉదయం నుంచి పరికుమలు సజ్జలు లెక్కలు ఇక మధ్య కాల సమయం అయినా మీ సన్నిధులు గడిపే భాగ్యాన్ని కృపను మాకు అందరికీ అనుగరించినారు ప్రభా దాన్ని బట్టి నీకు ఎంతో అన్నాను ప్రభావ ఎవరికి లేని ముఖ్యంగా ప్రభావ ప్రకటన గ్రంథం చదివే వాళ్ళు ధన్యులు దాన్ని కూడా ధన్యులని వాక్యం ఉంది ప్రవ్వ కాబట్టి దాన్ని వింటున్న మేం కూడా ధన్యులం ప్రవ్వా గొప్ప దేవ ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వందలు ప్రభావ నీకే కృతజ్ఞత ఆసతులు చెల్లిసిన థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లించడం గొప్ప దేవాక్యం ధర మీరు మాట్లాడిన ప్రభావ పదమూడవ దేవం ఎంతో ముఖ్యమైన ప్రవా ఆక మృగాలకు సంబంధించిన వాక్యాల ద్వారా మీరు మాట్లాడిన ప్రభా క్రైస్తవ సంఘం ఏ రీతిగా ప్రవా అది మృగంలాగా ఉంది అంటే ఎంతో మంది పరిగెత్తన్నారతపరమైన జీవితంలో అయినా ఒప్ప దేవాది ఏ స్థితిలో ఉందో ప్రభావ దాని గుణగణాలు బట్టి మీరు గ్రహించగలరని ప్రభావ వాక్య ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ్వా అవన్నీ చేను పరిగా చెప్పబడి ఆత్మీయ దశలు మా మధ్యలో నెరవేరుతున్నాయి ప్రవ్వ అవి మాకు చూపిస్తున్నానైనా వాటిని అర్థం చేసుకునే జ్ఞానం మీరు మాకు అందరికీ నీకే కృతజ్ఞత ఆసక్తి చెల్లిస్తున్నాం నేను గొప్ప దేవాక్యంధార ప్రభ మీరు మాతో మాట్లాడినందుకే నీకు ఎంతో అన్నాలేస్ అయ్యా గొప్ప దేవ ఈ వాక్యం ప్రభావ మా హృదయంలో మేము భద్రపరచుకోవాలా ప్రభా ఈ వాక్యం ప్రకారం మేము జీవించాలా అయినా మీ పరలో గొప్ప జ్ఞానం మాకు మాకెంతో జ్ఞానం అవసరమైన బుద్ధి జ్ఞానం సర్వసంపదలు మీలో ఉన్న ప్రభావ మీరు మాలో ఉంటే మాకు సమస్య ఉన్నట్టే ప్రభావ ఈ విషయాలు మేము అర్థం చేసుకునే ప్రభావా అనేకలకు అనుభవపూర్వకంగా ప్రకటించేలాగా మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగ్రించండి మీకు పరిశుద్ధాత్మతో నూతనంగా నింపని ప్రభావ ప్రతి చోట మీ కొరకు సాక్షన్ పెట్టుకుని ప్రభావ తను ఏసై ఎంతో మంది ప్రభావ నీ నామాన్ని దూషిస్తున్నారు నాయన అయినా గానీ ప్రవ నైనా ఆ జనుల మధ్యలో మీరు మమ్మల్ని పెట్టినారు నాయన కాబట్టి మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభావ్వాసు క్రీస్తు నామం ప్రతి చోట మహయం పచ్చబడాల ప్రభావ్వా ఆ నామం ప్రతి మోకాలు వంగల ప్రభావ ఆ రీతిగా ప్రభావ మీకు వాక్యాన్ని మేము ప్రకటించేలాగనా నా దేవ మీరు ఆ రీతి బలపచ్చమని ప్రార్థిష్టం లేనా దేని విషయంలో భయపడకుండా విశ్వాసమని కర్తదాని కొనసాగించేవారని మీ వైపు చూస్తూ మా ముందుంచబడిన పరుగు పంద మీకు గురి ఎత్తుగా మేము పరిగెత్తాలా ప్రభావాక ప్రతి ప్రవసాలు నెరవేరుతున్నాయి ఇది సైతానికి కాలం ప్రభావ ఇది చీకటి కాలం ప్రభావ మనుషులు గ్రహించలేని శక్తులు ఉన్నారు ప్రభావ మీరు మాకు అభిమాయిలు పరుస్తున్నారు కనుక ప్రతి దశలు మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ఈ లోకపు మాలేని అంటకున్న ప్రభావ హృదయం కలిగే ప్రభావ మీకు నీతి సత్యాన్ని గొప్ప జన సమని ప్రకటించాల నీకులు మీ చెంత నడిపించాలా ఓ ప్రవా మతపరమైన జీవితంలో ఎంత భయంకరంగా ఉన్న ప్రభావ దుష్టుడు ప్రభావ వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు శోధిస్తున్న ప్రభావ వాటిని గ్రహించాలకు మీకు చూపించాలా ప్రవా కండ్లం కట్టినట్నైనా ఆ రీతిగా ప్రభావలు అందరి మీరు తీసుకొని రావాలా గొప్ప సమాన్ని ఆ రీతి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిష్టమైన మీరు అక్కడ తొరిగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ నైనా అనేకమైన విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారైనా వీటన్నింటిని మేము భద్రపరచుకోవాలా ప్రభావం లేకుంటే మాకు దొరకవు ప్రభావ ఇచ్చిన అవకాశం మాకు నీకు ఎంతో వంద ప్రభు ఇటు మా హృదయంలో భద్రపరచుకోవాలి మా హృదయమైన పలకలను ఆ రీతిగా ప్రకటన కన్నా ఒకనొక దినం ధైర్యంగా ప్రభ ప్రతి సంఘానికి మేము ప్రకటించాలా ధైర్యంగా ప్రకటించాలా ప్రభ గొప్పదేవా సునాయసంగా మేము ప్రకటించాలా ఇప్పటి నుంచే మేము తర్విధి పొందాలా మీరే మమ్మల్ని సిద్ధపచ్చను మీ ఆత్మసాయమ్మకు అనుగ్రీించి నడిపించమని ప్రార్థిష్టం ఆయన గ్రూపును ప్రదర్శించాలందరూ ఆశ్రించి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్షి పెట్టుకున్న నీకే వందాలు ప్రభావ రాణ పెడి త్వరగా నడిపించినాయినా ఇంకా ప్రభావితంలో పాల్గొనో వాళ్ళందరూ కూడా వచ్చే ప్రభావ మీ వాక్యానికి రేహకులనగానే సాయపడమని ఇచ్చిన అవకాశం మనం పోగొట్టుకున్న ప్రభావి కృప జెప్పించండి ఓ ప్రభాపతి ఆటంకాలు కొట్టివేసిన వాళ్ళు నడిపించమని ప్రార్థమేనా ఒప్ప దేవ ఈ నెల ప్రభా నైనా ఏసైనా తండ్రి ప్రభ రెండు మూడు నాలుగు తారీఖుల్లో ప్రభావ ఐదు తారీఖుల్లో ప్రభావ మేము ఒక ట్రైబుల్ విషయం వెళ్తుందిగా ప్రభావ సువార్త పని నిమిత్తమే మీ ఆత్మ చేత నడిపించండి ప్రభావ మీకు నూతమైన పరిశుభాత్మ అగ్ని అభిషేకంతో మమ్మల్ని అందరిని నింపండి ఆయన అగ్ని ప్రాకారం అవునుందని ప్రభావ మేము అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీరు మాకు దాన్ని బట్టి నీకు ఎంతో వన్నాలేసాయ్యా ప్రతి చీకర శక్తులను పటాపంచిన సైతం రాజ్యం కోలాల ప్రభావ మీ రాజ్యం ఒకటి స్థాయింపబడాల ప్రభావ మేము అడుగుపెట్టి ప్రతి స్థలంలో ప్రభావ మనుషులందరూ రక్షణ పొందాల ప్రభావ మీ వాక్యాన్ని స్వీకరించేలాగన ప్రతి బిడ్డని మీతో ఆకర్షించుకోండి నూతనంగా ప్రభావ వాళ్ళపై మీ కృపలు చూపించాడు మీ కరుణను మీ దయా చూపించమని ప్రతి ఒక్క బిడ్డ మీద నా దేవ ఈసాయ బ్రదర్స్ అందరిని చుట్టూ మీకు కంచి పెట్టండి రేపు మధ్యాహ్నం పని వెళ్తున్నానుగా ప్రభావ అందరి చుట్టూ ప్రభావ మీకు కంచి పెట్టండి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొట్టివేసి ప్రభావ ప్రతి కుటుంబాల చుట్టూ దహించి మీకు కంచి పెట్టండి ప్రభావ కొట్టివేసి మీరు మమ్మల్ని నడిపించండి వెహికల్ చుట్టూ మీకు కంచి పెట్టమని ఈ దీని మీరు మాకు తోడు నడిపించి సురక్షిత మా చేర్చండి ప్రభావ ప్రతి విషయంలో మీరు మాకు సహాయకులు నడిపించండి మీ ఆత్మచేతను నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని మీరు ఆఖరికి మనందరిని సిద్ధపరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయని బంధనాల ప్రభా కృతజ్ఞతలు స్తోత కలలిద్ర సర్వశక్తి ముద్ర సర్వాధికారికి వందనాల ప్రభా దేవా మరి వాక్యం చిత్తప్రభ మరి ప్రతిమకు నేర్పిస్తున్న గణబట నీకి వందనాల ప్రభా దేవా మరి ఈ లోకంలో ప్రభా మతపరమైన జీవితం నుంచి ప్రభావ ప్రతి బిడ్డ విడుదల పొందాలంటే యొక్క సత్యాన్ని మేము ప్రకటన చేయాల్సిందే అందుకే ప్రభా యొక్క పరిశుద్ధ ఆత్మహ్యతమ్మకు నడిపి దాయి చేయండి ప్రభా దివో మేము సువత ప్రకటన చేయాలా ప్రభా దివో మేము ప్రకటన మొత్తం ధ్యానించాలా ప్రతిది వర్డ్ ప్రభా ఈచ్ ఆఫ్ ది వర్డ్ ప్రభా అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ప్రభా నీ యొక్క ఆత్మజ్యత నడిపింపు ఉంటేనే ఇవన్నీ మేము అర్థం చేసుకోగలుగుతాం ప్రభా దివమ్మని నీ యొక్క ఆత్మజ్యతమకు సహాయం దయచేసి మాకు నడిపించమని ప్రార్థిస్తుంటాండి దివ నీకేస్తాం నీకేమన్నారు దేవాయో ప్రభా ఎవ్రీడే ప్రభా ఈ వాక్యం మేము ధ్యానించాలా విన్న వాక్యలు ఇది కూడా మేము మర్చిపోకుండా ప్రభా ప్రతి వాక్యాన్ని ప్రభావ మా రుద్దలు పడగలకపోయినాన్ని మేము రాసుకోవాలి ప్రభా ఏసే మరి మీద మాకు సహం చేసి నడిపించండి దేవాయచ ప్రభా ప్రతి వర్డ్ ఈ చవితి వర్డ్ కూడా మేము జ్ఞాపకం పెట్టుకోవాలంటే ప్రభా మాకు చక్కటి మెమరీ పవర్ ని దాయించి మరి ప్రార్థిస్తూ ఉంటాండి కేస్తాం మీకేమని ఇంతవరకు ప్రభా మాకు ఎలాంటిది తెలియదు కానీ ప్రభా ఇప్పుడు ఇప్పుడు ప్రభా మాకు అర్థం చేపిస్తున్న ప్రభా సత్యాలను అంది దేవాయత్స ప్రభా ప్రతి సత్యాన్ని అర్థం అంటే ప్రభావి యొక్క కృపా కనికరం చేతని ప్రభా మమ్మల్ని రక్షించుకోవడానికి ఏ ప్రభావ ప్రతిది కూడా ప్రభా అన్ని యొక్క ఆత్మచేత ప్రభావ ఇవన్నీ బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభా నీకేం వందనాలు తండ్రి దేవాయత్స ప్రభా మేము ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రభా నీ యొక్క సువార్త అనేక ప్లేసెస్ లలో ప్రభా మేము వెళ్ళాలా మేము సువార్త ప్రకటన ప్రభా సత్యాన్ని మేము ప్రభా దేవాయసు ప్రభా మీదే ఒక సత్యమైన ప్రభా ఎవరికి కూడా తెలియదు ప్రభా అది కూడా మార్గం లాగా దాచిపెట్టినారు ప్రభా కానీ ఏసుప్రభ మేము చెప్పాలా సత్యాన్ని మేము ప్రకటన చేయాలి ప్రభా దేవా ప్రభా మరి నీవే ప్రభా సర్వసత్యమైన దిగుడో ప్రభా దేవ బుద్ధి జ్ఞానం సర్వసత్యం ఎవ్రీథింగ్ ప్రభా అది నీ నుంచే కలిగింది ప్రభా మీదే కాబట్టి ప్రభా మీరు మాలో ఉంటే గాయచేసి మమ్మల్ని నడిపించండి దివానీ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా మేము తొందరగా సిద్ధపడాలి ప్రభ అనేకులంటి సిద్ధపరచాలంటే ప్రభా మా ప్రతి ప్రవర్తన ఎవ్రీథింగ్ కూడా ప్రభా పర్ఫెక్ట్ గా ఉండేలాగా ప్రభ మేము సంపూర్ణ సాగిపోయేలాగా ప్రభా మరి మీరు మొక్క తోడైండి నడిపించమని ప్రార్థిస్తుంటండి దేవాయతు ప్రభావ నువ్వు పిలుపుని మేము ఏర్పాట్లు చేసుకోవాలని నిశ్చయం చేసుకొని నడుచుకునేట మీరు మాకు సహందా ఇచ్చమని మేము ప్రార్థిస్తుంటండి దేవాయ అదే రీతిగా ప్రభా ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి వారి సేవ జీవితంలో పరిబలితం దాయించండి ప్రభా అదేవిధంగా ప్రభా మరి అన్న వాళ్ళ ట్రాబెల్ ఏజెన్స్ ప్రభా స్వాత ప్రకటించడానికి వెళ్తున్నారు కాబట్టి ప్రభా వారికి అందరికి కూడా ప్రభా ప్రొటెక్షన్ ని దండి వారి కుటుంబాన్ని ప్రభా రక్షించండి వారిని దీవించి ఆశ్రికనిపించండి ప్రభా లే వారికి కావాల్సిన ఔషధాలని తీర్చండి ప్రభా లే బ్రదర్స్ అయితే వెళ్తున్నారో ప్రభా వారికి అందరికీ నీ యొక్క ప్రొటెక్షన్ ని యొక్క దూత్తిని కాపాడలేక దండి ప్రభా లే యొక్క ప్రాంతంలో అడుగు పెట్టిన ప్రతి దురాత్మలు పారిపోవాల్సిందే ప్రభా దేవ నువ్వే అక్కడ ఆత్మకార్యం చెరిగించి ప్రతి బిడ మారుమే రక్షణకి రావాల్సిందే ప్రభా వారి నోటి నుంచి వారి పాపక్షేమ పనులు ఒప్పుకోవాలా ఏ చుక్క రక్షణ తీసుకోవాలి ప్రభా అం మీరు దర్శించి మాట్లాడడం మనకి యొక్క సహాయం వరకు దయచేయండి నివాహ ప్రభా యొక్క దూతల్ని కాపుదలకు దాంట్ ప్రభావ వారు వెళ్లి తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభా యొక్క కాపుదల వరకు దయచేసి ప్రభా నీ యొక్క అగ్ని అభిషేకం వరకు దయచేసి నడిపించి మనకు ప్రార్థిస్తుంది అదే రీతిగా ప్రభావ స్క్రీన్ డిజైర్స్ నుంచి కూడా ప్రార్థిస్తున్న ప్రభావ రకరకాల స్క్రీన్ డిజైర్స్ నుంచి వారిలో దయచిన ప్రభావం ప్రతి బిడ్డను తాకి ముట్టి స్వస్థపరిచి వరి పట్ల కనీకరించమని ప్రార్థిస్తుంది వారిని అందరినీ కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్న ప్రభావ ఈసీ వై గోపాకారం జరిగించి వరకు ప్రభా మేము ప్రేమలో విశ్వాసంలో కూడా ప్రభావ మేము కోల్పోకునే మనసు మాకు దయచిన ప్రభావ నీ యొక్క ప్రేమలో నీ యొక్క విశ్వాసంలో ప్రభావ నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభావం మేము సాక్ష్యంగా నిలబడేలాగా మీరు మొక్కతో ఇంట్లో నడిపించే ప్రభా నేను అక్కడికి ప్రతిబిడెన్స్ సిద్ధపరచుకోమని ఏ చూపిస్తుంది ఆ మూవీ ప్రార్థిస్తాం మన ప్రభైన కృప సంబంధం నడిపి మనందరికీ సదకాలం పడిగా అన్న చంద్రశేఖర్ అన్న ఒకసారి మా బాబు అంటే మా బాబుకి మోషన్స్ పెట్టినా అన్నారో ఇంక కడపను ప్లేస్ అంటున్నారన్న బాగా కడపను ప్లేస్ అంటున్నారన్న మోషన్స్ కూడా కలర్స్ కలర్స్ పోతున్నాడు వాటర్ వాటర్ గా చుట్టూ మొత్తం నొప్పులేస్తుంది అంటున్నాడన్నా కొంచెం వీక్ అయింది అట్లానే ఫీవర్ కూడా వస్తుంది దానివల్ల చెప్పిన నేను మీ అన్నా అది పౌడర్ అంటుంది చిన్న ప్యాకెట్స్ అవున తప్పించేసాను స్టార్ చాలా తగ్గిపోతుంది అవునా కొంచెం ప్రార్థించారన్నా చేస్తా వర్ష తరవాత తండ్రి మీకు అంద నేనా తనుమల్ అభి గురించి ప్రార్థిస్తున్నా బిడ్ స్వస్థపరచండి ఆయన ఇన్ఫెక్షన్ ని గద్దిస్తున్నాం ఏసీ క్రిస్తున్న ప్రభావ కంప్లీట్ హీల్ దయచేయండి అయితే తరుమల్ ఇక్కడ ఇచ్చే సంపూర్ణ ప్రార్థిస్తున్నాం కంప్లీట్ ఆగిపోను దాకా ఏసీ క్రిస్తున్నాను మీకు శాశ్వాల పెట్టుకోమని ఏస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ెసిడెంట్ రేపు ఎట్లా వస్తున్నావు అన్నా అది ఈరోజు సాయంత్రము అవన్నీ చెప్తున్నారన్న డైరెక్షన్స్ మీరు ఇంటికాడ ఇంటి దగ్గర నుంచి వస్తారు కదన్నా అవును